अदिष्टान चैतन्य सिंधु लपंचात्मका कलता भ्रांति मात्रा अदिष्टान बोधा दया तेषा कृतापूर्ण नाम रूपात्मक मैंने प्रपंचाने की అధిష్టానమైనటువంటి ఏదైతే ప్రత్యేక అభిన్న పరమాత్మ ఉన్నదో అది సముద్రం లాగా విశాలంగా ఉంది ఆ విశాలమైనటువంటి సముద్రంలో ఈ జగత్తు ఈ ప్రపంచం ఉన్నదో దేహాధిక ప్రపంచము దీనియందంతర్గతమైనటువంటి పశు పక్షి క్రిమి కీటక దేవ రాక్షస సమస్త ప్రాణికోట్లు బ్రహ్మ విష్ణు రుద్రాదులు ఇవన్నీ కూడా అలల మాదిరిగా ఉన్నాయి అంటాడు అధిష్టాన చైతన్య సింధోహో అధిష్టాన చైతన్యమైనటువంటి సముద్రంలో ఇవన్నీ కూడా లహరియ ఇవన్నీ అలల మాదిరిగా ఉన్నాయి ఇవి ఇలా వస్తూ ఉంటాయి అలా మాయమైపోతూ ఉంటాయి మయోధౌ బహుధా విశ్వవీచయ ఉత్పద్యంతే విలీయంతే మాయాత విభ్రమాత్ అని అంటూ కొన్ని చెప్తుంది మై అఖండ చిదాంబోధవు అఖండమైనటువంటి చిద్రూపమైనటువంటి ఈ సముద్రంలో నా స్వరూపం నందు బహుదా విశ్వవీచయ అనేకమైనటువంటి విశ్వాలు ఉత్పన్నమవుతున్నాయి నష్టమవుతున్నాయి ఉత్పన్నమవుతున్నాయి నష్టమవుతున్నాయి పద్యంతే విలీయంతే కాబట్టి ఈ ప్రపంచం ప్రపంచ అంతర్గతమైనటువంటి దేవ తెరియన్నర మొదలైనటువంటి సకల ప్రాణికోట్లందరూ కూడా ల వల్లే ఉత్పన్నమై నష్టమవుతున్నారు ఎన్నో ప్రపంచాలు ఎన్నో విశ్వాలు ఉత్పన్నమైనవి నష్టమైనవి ఇదే విషయాన్ని శ్రీ సాధు నిశ్చల స్వామిజీ వారు విచార సాగరం చెప్పారు కదా మీరందరూ కూడా విచార సాగరాన్ని ఆ అభ్యాసం చేసిన వాళ్ళే మంగళ శ్లోకంలోనే చెప్పారు ఏమని చెప్పారు అబ్ది అపారూప మమ లహరి విష్ణు మహేష్ విధి రవి చంద యమ శక్తి ధనేశ గణేష్ అన్నాడు అపారమైనటువంటి అబ్ధి అంటే సముద్రం లాంటి నా విష్ణు బ్రహ్మ శివుడు మరియు శక్తి గణేశుడు ధనేషుడు అంటే కుబేరుడు ఏయే ఏ దేవతలు ఇంద్రాది దేవతలు ఉన్నారో వాళ్ళే అందరు కూడా అలలంటే ఇంక చెప్పేదేమున్నది బాబా ఇంకా మామూలుగా పశు పక్షు క్రిమి కీటక దేవదానం ఇవన్నీ కూడా చెప్పేదేమున్నది అవన్నీ కూడా నాయందు ఆలలు మాదిరిగా ఎన్నో ఇట్లా వస్తున్నాయి పోతున్నాయి వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి బ్రహ్మ విష్ణు రుద్రాలు కూడా నాయందు ఆలల మాదిరిగా ఎందు బ్రహ్మలు పోయినరు ఎందు విష్ణువులు పోయినరు ఎందు శివులు పోయినరు బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ సర్వాభూత జాతయ నాశమేవా అనుధావంతి సలిలానివ అని అంటూ మహోపనిషత్తు చెప్తుంది మహోపనిషత్తు మూడు డాష్ మరి యోగ వాసిష్టము ఒకటి డాష్ ఇరవై ఎనిమిది డాష్ రెండు చెప్తుంది బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ సర్వాభూత జాతయ బ్రహ్మ విష్ణు రుద్రుడు సమస్త భూత కోట్లన్నీ కూడా నాశమే వాను నాశం వైపుకి వెళ్తుంది అందరు నాశనం బ్రహ్మానాశనం అయిపోతాడు విష్ణు నాశనం అయిపోతాడు శివుడు నాశనం అయిపోతాడు దేవి శక్తి రుద్ర రవి చంద్ర ఎవరైనా ఉండని అందరు కూడా నాశనం ఈ సమస్త ఎన్నో విశ్వాలు ఎన్నో యుగాలు ఎన్నో కల్పాలు అన్ని నాశనమై ఉత్పన్నమవుతున్నాయి నష్టమవుతున్నాయి ఉత్పన్నమవుతున్నాడు నష్టమవుతున్నాయి చూసారా ఇంకా అస్మదాదుల గతి ఏమిటి గజాపి పలాయ అంతే మసకానం ఏనుగలే గాలి గొట్టకపోతారంటే ఇక దోమలు వచ్చి మహారాజ్ నా సంగతి ఇంకేం చెప్పేది బాబా ఏనుగలి గాలి కొట్టకపోతుంటే ఇంక దోమల సంగతి చెప్పాలనా అందువల్ల బ్రహ్మ విష్ణు రుద్రాదులే అందరూ కాలగర్భంలో కలిసిపోతున్నప్పుడు ఇంకా అస్మదాదుల సంగతి చెప్పు అందుకని సమస్త భూత ఈ నామరూప ప్రపంచం కూడా అధిష్టాన చైతన్య రూప సముద్రం నందు అలల లాంటి వాళ్ళు అంటారు ప్రపంచాత్మిక కల్పిత భ్రాంతి మాత్ర రూపమైనటువంటి ఈ భూతకోట అలల మాదిరిగా కల్పింపబడ్డాయి నాయందు సముద్రం అలలు వాస్తవం కాదు సముద్రము నీరే అలల మాదిరిగా కనుపడి మాయమైతుంది ఆ అలలు కల్పితం వాస్తవము సముద్రమే సముద్రమే ఉన్నది ఉన్నట్టుగానే ఉండి అల మాదిరిగా కనపడుతుంది అట్లా బ్రహ్మమే జంకాత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఉండి ఆ బ్రహ్మమే వివర్తమై మనకు ప్రపంచ రూపంలో కనపడుతున్నది కాబట్టి ప్రపంచ రూపంలో ఏదైతే కల్పితమై ప్రతీతి అవుతుందో ఇది మిథ్య ఇది వాస్తవం కాదు అధిష్టాన బోధత్ అధిష్టాన సాక్షాత్కరమైన తర్వాత ప్రత్యేక బ్రహ్మ స్వరూప అనుభూతి కలిగిన తర్వాత ఇదంతా కూడా బాధింపబడుతుంది నిరసింపబడుతుంది అందువల్ల మేము అధిష్టానాన్ని సాక్షాత్కరించుకొని ఈ నామరూపాత్మక జగత్తును మేము నిరసించాము వయం తన నిరాశ మేము దాన్ని నిరసన చేశాము నిరసన చేసి ఇప్పుడు అధిష్టాన మాత్రముగా ఉన్నాము ఆ అధిష్టానం అంటే ఎవరో కాదు పరబ్రహ్మమే ఆ పరబ్రహ్మ సాక్షాత్కరం అంటేనే మోక్షము మోక్షము వేరు బ్రహ్మము వేరు కాదు బ్రహ్మమే మోక్షం అజ్ఞాత విషయం బ్రహ్మ జ్ఞాతం తత్ ప్రయోజనం అజ్ఞానకాలంలో బ్రహ్మము అది విషయం ఉన్నది జ్ఞానకాలంలో ఆ బ్రహ్మమే ప్రయోజనం అవుతుంది మోక్షం బ్రహ్మము మరి మోక్షము వేరు కాదు అందువల్ల మేము మోక్షస్థితిని పొందామంటే బ్రహ్మ స్వరూపమును మేము పొంది ఆ బ్రాహ్మ స్థితిలో అవశిష్టమై మేము ఉన్నాము అధిష్టాన రూపంలో ఉన్నాము అందుకని మేము కృతార్థ మేము కృతార్థలం అయిపోయినాము అని విద్వత్ పురుషుడు తన అనుభవాన్ని ఇక్కడ చెప్పాడు అధిష్టానం అయితే స్పష్టార్థ